ఆ ఆ స్థితి ఇనీషియల్గా ధ్యానంలో ఆ ఇబ్బంది ఉంటుంది పీపుల్ ఆర్ బోర్డ్ విత్ పీస్ అండ్ ఫుల్నెస్ మీకు ఫుల్నెస్ అంటే కూడా చికాగ్గా అనిపిస్తుంది అక్కడ మీరు మీ మనస్సు మీద విజయాన్ని సాధించాల్సి ఉంటుంది అక్కడ ఆ బోర్ కొట్టినప్పుడు ఆ మనస్సుకి నచ్చజెప్పుకుని మీకు మీరు మీకు మీరు నచ్చ చెప్పుకోవాలి పక్క వాళ్ళకి నచ్చ చెప్తా ఉంటే వాడు వినొద్దు పక్క వాళ్ళు వినరు ఇంట్లో వాళ్ళే వినరు పైవాడు అసలే అసలే వినరు ఎవడెవడికి నచ్చ చెప్తాడు ఏమిటి ఏమిటి నచ్చ చెప్పి తనకు తాను నచ్చ చెప్పుకోవాలి ఓ మనసా ఈ మహాత్ములు అందరూ ఆపదేపించారు ఎవరే రామరసం మన మన ఓ మనస్స నువ్వు రామరసాన్ని ఆస్వాదించు అని ఒక కవి మనస్సుకి నచ్చజెప్పుకున్నాడు ఈ మనస్సుకి నచ్చజెప్పుకున్న మహాత్ములు చాలామంది ఉన్నారు ఓ మనస్సో మనసా అని పాఠలేదు కదా మీరు కాబట్టి తనకు తాను నచ్చజెప్పుకోవాలి ఓ మూర్ఖమైన మనస్స నీవు శబ్ద స్పర్శాదుల్లోకి పరిగెత్తుతానంటున్నావు ఏముండ అదెంతా మిథ్యా ఈ సుఖ దుఃఖముల ప్రవాహంలో నీకు విసుగు కలగటం లేదా ఈ పాటికి నీకు కొంత విశ్రాంతి అక్కర్లేదా నోరు మూసుకుని అలాగే ఉండు అని తన మనస్సుకు తాను నచ్చ చెప్పుకుని ఆ శాంతిని ప్రేమించటం అభ్యాసం చేయాలి అలా చేసినట్లయితే మీరేమవుతారంటే మనస్సు ఏం చేస్తుంది మనల్ని సంసారంలో ఓ కోణం నుంచి ఇంకో కోణానికి విసురుతూ ఉంటుంది మనస్సును విక్షేపము ఉంటుంది ఓసారి ఈ మార్కెట్లో ఉంటారు ఓసారి డైమండ్ షాప్లో ఉంటారు ఇంకోసారి బట్టల షాప్లో ఉంటారు మరోసారి హోటల్లో ఉంటారు ఒకటి నుంచి ఇంకోసారికి జంపు చేస్తూ ఉంటారు ఫిజికల్గా జంపు చేస్తున్నారంటే మనస్సు జంపు చేస్తుంది కాబట్టి ఫిజికల్గా జంపు చేస్తూ ఉంటారు మనుషులు సంసారమంతా కూడా విసిగివేయబడుతూ ఉంటారు దానికి విక్షేపము ఇప్పుడు విక్షేపం ఎప్పుడైతే లేకుండా అయిపోయిందో మీరు ఏడు సంగతులు లేకుండా చూసుకోండి నేను మీకు చక్కటి ప్రణాళిక ప్రక్రియ చెప్పాను ఏడు సంగతులు మనస్సులో లేకుండా చూసుకోండి చాలు ఏడే చాలా సింపుల్ ఈ ఏడు మనస్సులో లేకుండా చూసుకుంటే ఆత్మనిష్ట వచ్చేస్తుంది ఈ ఆత్మనిష్ట వచ్చేస్తే ఆ కేంద్రము మనిషి యొక్క ఉనికి ఎగ్జిస్టెన్స్ మనిషి జీవితము బతుకు తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు ఎంతకాలం బతుకుతాయి ఆ బతుకంతకంతకీ కేంద్ర బిందు అహమస్మి సదాభామి అది కేంద్రము ఆ సెంటర్డ్ సెంటర్డ్ సెంటర్ని డిస్కవర్ చేసి దాంట్లో నిలిచి ఉంటే అని యుక్త తే కథ మీరు యుక్తులుగా ఉన్నప్పుడు మీరు లోకం వ్యవహారంలో శబ్దాన్ని ఆస్వాదిస్తారు స్పర్శ రసము రూపము గంధము అన్నీ వాటిని యథోచితంగా యథాయోగ్యంగా వాటిని స్వీకరిస్తారు సుఖాలు దుఃఖాలు వచ్చినప్పుడు యథోచితమైన స్పందన ఉంటుంది సుఖం వచ్చినప్పుడు నవ్వుతారు దుఃఖం వచ్చినప్పుడు కొంచెం అయ్యో అని ఆల ఆస్వాదన ఆలంబనం ఇస్తారు ఇద్దరు వాడికి మీకు వచ్చిన దుఃఖాన్ని అయితే దుఃఖం రావద్దు ఒకవేళ వచ్చినట్లయితే ధైర్యంగా ఎదుర్కొంటారు ఆ సెంటర్డ్నెస్ మనిషి తన స్వరూపంలో తాను కేంద్రితుడై ఉండాలి నిష్ట కలిగి ఉండాలి ఆత్మనిష్ట ఉండాలి సంసారనిష్ట పనికి రాదు ఆత్మనిష్ట ఎక్కడి నుంచి వస్తుంది అనిష్టవ ఆత్మనిష్ట మీరు సంసారనిష్ట లేకుంటే సరిపడుతుంది అంతే అదే ఆత్మనిష్ట ఆత్మచింతనం చేయమంటారు ఎలా చేస్తారు ఆత్మచింతనం అచింతనమేవ ఆత్మచింతనం మీకు ఇప్పుడు చెప్పాను చూడండి శబ్దస్పర్శ రూప సగంధుఖ దుఃఖములనే ఏజెంట్ యొక్క చింతన చేయటం మానేస్తే ఆ మానేయడం పేరే ఆత్మచింతనము ఇంట్లో ఉండడం అంటే ఇలాగా వీధుల్లో తిరగడం మానేస్తే ఇంట్లో ఉండస్తే కాబట్టి దీనికి యుక్త ఇత్యు తదా స్పర్షకారులు అదే చెప్పారు హిత్వాహ్యార్థచింతాం బాహ్యముల నుండే అర్థముల యొక్క చింత అంటే సంకల్పములను విడిచిపెట్టు జస్ట్ రెనౌన్స్ డా బాహ్యార్థములు ఏడు ఒక ప్రక్రియలో మరో ప్రక్రియలో ఇంకో రకంగా కూడా చెప్పచ్చు మరో సందర్భంలో చెప్తాను కాబట్టి బాహ్యార్థముల యొక్క చింత విడిచిపెట్టండి ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ ఏమి వస్తాయో నేను ఏదో ఒకటి వస్తాయి వైసీపీ నోట్టుడే ఇవాళ నువ్వు తెలుసుకోవాలి ఎలక్షన్ కంటెస్ట్ చేసిన వాళ్ళకి మనకెందుకు తెలియాలి లేకపోతే ఇదేమైందో లేకపోతే అదేమవుతుందో అని బాహ్యార్థముల యొక్క చింత ఉండకూడదు సో అనేక ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు బాహ్యార్థముల గురించి చింత ఉండకూడదు ఈ పూట భోజనంలో ఏముంటుందో ఏదో అవుతుంటుంది ఏదంటే సంథింగ్ వి నీట్ పట్ ఇస్ డే పెట్రోల్ ధరలు ఏమవుతాయో ఏమవుతాయో పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉండడమే కాదు ఇంకో కొంతకాలం అయితే పెట్టుబడి అయిపోతుంది అది కూడా మీరు ఆలోచించి పెట్టుకోండి దాని గురించి ఎప్పటి నుంచి బెంగ పెట్టుకోవద్దు మళ్ళా ఏదో ఒకటి అవుతుంది సమాజం అంటే మూవ్ అవుతూ ఉంటుంది ఏ పరిస్థితి వస్తే వాటిని ఎదుర్కొంటాము అంతే కాబట్టి బాహ్యార్థ చింతన విడిచిపెట్టింది అదేమో తేలికైన మాట కాదు బాహ్యార్థ చింతన విడికి పెట్టడం అభ్యాసం చేయాల్సి ఉంటుంది కానీ చిత్రం ఏంటంటే మనిషి ఓ బండరాయిని మోసుకుంటూ తిందుతాడు ఎందుకు రా మోస్తావు తండ్రి కింద పారే ఉంటే పారేయలేదు అదే సమస్య ఓ మహాత్ముడి దగ్గర ఒక ఆయన వెళ్తాడు ఇది మామూలుగా చెప్పిన కథే అయినా మళ్ళీ చెప్తున్నాను ఇది కథ కూడా పైగా అప్పుడప్పుడు కథల్లో ట్రూ స్టోరీ అంటూ ఉంటారు అలాగే దిస్ ట్రూ స్టోరీ ఒక ఆయన వెళ్ళి మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మహాత్మా నేను సన్యాసం తీసుకోవడానికి సిద్ధమే కానీ ఇంట్లో వాళ్లే వదిలిపెట్టట్లేదు నన్ను అంటే మీరు డోంట్ టేక్ దిస్ స్టోరీ సీరియస్లీ నేను ఏదో పొరపాట్లే వదిలిపెట్టి వెళ్ళి నాకే డౌట్ వచ్చింది ఉడికే సన్యాసం అంటే ఇలాంటి సన్యాసం అక్కర్లేదు సన్యాసం అయిన స్పిరిట్ అవసరం గీతలో సన్యాస శబ్దం ఎక్కడొచ్చినా సన్యాసం అయిన స్పిరిట్ అర్థం దానికి అని వే స్టోరీని మొదలుపెట్టాను కాబట్టి ఫినిష్ చేసేస్తాను సో ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టట్లేదు లేకపోతే నేను సన్యాసం తీసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు నేను సిద్ధమే ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టలేదు కావచ్చు మంచిది ఆయన వాకింగ్కి వెళ్తున్నారు మహాత్మ వాకింగ్కి నేను మీతో రావచ్చా రా వెళ్తారు అక్కడ ఒక చెట్టు ఉంటుంది ఈ మహాత్మను వెళ్ళి ఆ చెట్టును కౌలించుకుంటాను ఇతను అనుకుంటాడు ఈయన ఏదో పూజ ఏదో చేస్తున్నా మహాత్మ ఏం చేసినా పూజే ఆయన ఎవరు తెలిస్తే యోగము ఎవరు మూస్తే యోగం తెలిసిన వాడికి సమస్య యోగం అంటే వాడికి అన్ని యోగాలే అరే ఇలా కౌలించుకుని అలా కౌగులించుకుంటారేమో చెట్టులో ఏదో దేవుడు ఉంటే ఈయన వెళ్ళి కౌలి ఏదో అనుకున్నాడు ఈయన అలాగే కౌగులించుకుని ఉండిపోతాడు ఇంకా రాడు ఈయన రెండు నిమిషాలు అలాగే అడుగుతాడు ఏమిటో అలా ఉండిపోయేది ఏమిటండి ఏదైనా పూజించేస్తున్నారా ధ్యానం చేస్తున్నారా అంటే అదే ఏమీ నేను వచ్చేద్దామని అనుకుంటున్నాను ఈ చెట్టు నన్ను విధులు పెట్టలేదు అన్నాడే అంటే వీడు ఏంటంటే చెట్టు మేము మీరు భ్రమ కొడుతున్నారు మీరే వీధిపెట్టట్లేదు చెట్టుని అంటే అలా కనిపించట్లేదు నాకు చెట్టు నన్ను కాదు మీరు విలుపెట్టే చెట్టును విలుపెట్టే చూడండి అసలు ఆ ఉన్నాయి చెట్టు నన్ను పట్టుకోలేదు నేనే చెట్టును పట్టుకున్నాను సుమా అది సో అది కథ మీకు అది సంగ కాబట్టి బాహ్యార్థే బాహ్యార్థాలు మన్ను పట్టుకున్నాయా మనం బాహ్యార్థాలను పట్టుకున్నావా డైమండ్ రింగ్ మిమ్మల్ని పట్టుకున్నా మీరు డైమండ్ రింగ్ను పట్టుకున్నారా ఎవరు దేన్ని పట్టుకున్నారు కాబట్టి సంసారాన్ని గట్టిగా పట్టుకోకూడదు వీదిలిపెట్టేయాలి లేకపోతే చాలా ప్రమాదం ఉంది అలాగే భాష్యార్థ చింతా హిత్వా అప్పుడు మనస్సు విశేషమైన నీ యొక్క మంచి కమాండ్లోకి వస్తుంది ఇప్పుడు ఏమవుతుంది భాష్యార్థ చింత అంతా విధులు పెట్టేస్తే ఏమవుతుంది ఆత్మన్యవ కే ఇప్పుడు లోకంలో ద్వైతమా అద్వైతమా అని వాదాలు వాదిస్తూ ఉంటారు వాదాలనవసరం నిన్న మీకు ఒక వాదం గురించి చెప్పాను ఆస్తికత నాస్తికత అనే వాదం మీకు సెటింగ్ చేసి పెట్టాను నిన్న వాదం అనవసరం ఆస్తికతను తెలుస్తూనే ఉంటుంది అలాగే ద్వైతమా అద్వైతమా అని వాదం అనవసరం మీరేం చేస్తారంటే ఏకాగ్రంగా కూర్చుని శబ్దస్పర్శ రూపరస గంధములను సుఖదుఖములను త్యాగం కూర్చోండి కూర్చుంటే అప్పుడు మీకు ద్రష్ట దృశ్యము చూసేవాడు చూడబడేది అనే విభాగము డివిజన్ అనుభవానికి వస్తుందా లేదా చూసుకోండి ఆ డివిజన్ అనుభవానికి రాదు డివిజన్ అనుభవానికి ఎప్పుడు వస్తుంది కంటితో ఏదో చూస్తుంటే డివిజన్ అనుభవానికి వస్తుంది నేను చూసేవాడిని ఇది చూడబడేది శబ్దం వింటే నేను వినేవాడిని వినబడేది సుఖాన్ని గురించి ఇలా కలు మూసుకుని సుఖాన్ని గురించి భావన చేస్తున్నారనుకోండి నేను సుఖాన్ని పొందేవాడిని సుఖం బయట ఉన్నది నేను భోక్తని అది భోగ్యము దుఃఖాన్ని గురించి భావన చేస్తే మళ్ళీ నేను దుఃఖ భోక్తని అది దుఃఖ రూపమైన భోగ్యము అనే విభాగం ఉంటుంది మీరు ఎప్పుడైతే శబ్దస్పర్శ రూప రసగంధ సుఖ దుఃఖముల యొక్క సంకల్పాన్ని త్యాగం చేసిస్తారో అప్పుడు ద్రష్ృ దృశ్య భేదానికి విభాగానికి స్థానము బేసిస్ లేకుండా అయిపోతుంది అప్పుడు మీరు అద్వయ ఆత్మరూపంగా నిలిచిపోతారు ఏ ఉనికి ఎటువంటి ఉనికి ఏ ఉనికిలో డివిజన్ అనుభవానికి రాదో అటువంటి ఉనికి ఖండితమైన ఉనికి కాదు అఖండమైన ఉనికి ఖండితమైన ఉనికి అంటే ఎలా ఉంటుందియో నేను ఎక్కడున్నాను పుస్తకం ఎక్కడుంది టేబుల్ అక్కడుంది ఇది ఖండితమైన ఉనికి ద్రష్ృదృశ్య విభాగపూర్వకమైన ఉనికి ఎప్పుడైతే మీరు బాహ్యార్థ చింతన తీసేస్తారో అఖండ సద్రూపంగా నిలిచి ఉంటారు కాబట్టి ఈ ఖండితత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు పెడుతుండే ఈ ఖండితత్వాన్ని మనస్సు పెడుతుండే కాబట్టి మనస్సు ఎప్పుడైతే విలీనమైపోతుందో అప్పుడు మీకు అఖండ అనుభవమే ఉంటుంది నిద్రలో మీరు అఖండంగా ఉంటారా ఖండితంగా ఉంటారా అఖండంగా ఉంటారా కాబట్టి అటువంటి అఖండితమైన కేవలము అద్వయమైన ఆత్మ ఆత్మ అంటే సచిత్ ఎటువంటి సత్ స్వయంగా ప్రకాశించే సత్ అదే చిత్ ఎటువంటి చిత్ ఏ చి యొక్క స్వరూపము సతో అటువంటి చిత్ ఎటువంటి సత్ ఏ సత్ స్వయంగా ప్రకాశిస్తుందో అటువంటి సత్ అదే సచ్యు ఆ సచిద్ ఉండిపోతారు ఆత్మన్యవ కేవలే అవతిష్టతే కాబట్టి ఇప్పుడు ద్వైతమా అద్వైతమా అంటే అనుభవపూర్వకంగా అద్వయ తత్వము అని తెలుస్తూ ఉంటుంది ఉంది స్వాత్మని స్థితిని లభతే ఇత్య తన స్వరూపముందు కాను స్థితిని అంటే నిలకడను స్థిరముగా ఉండు తను పొందును ఈన విఠల అంటారు ఇదే విఠ ఆత్మయోగము అని అంటారు అయితే దీనికి కండిషన్ ఒకటి ఉంది ఏ కండిషన్ ఏమిటంటే వీడు నిస్పృహుడు అవ్వాలి ఎందుకంటే స్పృహ స్పృహ అంటే కామన తెలుగులో స్పృహ వచ్చిందంటే కళ్ళు తెలుగు పడిపోయాడు స్పృహ వచ్చింది అలా అనుకుంటారు ఆ స్పృహ అనుకున్నారండి ఇది ఆ మామూలుగా భాష కూడా సందర్భానుసారంగా ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ స్పృహ శబ్దానికి కామన అర్థం స్పృహ లేనివాడు అంటే మీరేదో మామూలు లోకధోరణలో కాదు సో ఆ నిస్పృహత్వము అంటే కామన్లు లేకుండా ఆ స్థితిని మీరు సాధించాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు కామన్లతోటి ఇలా కూర్చున్నారనుకోండి ఉదాహరణకి ఇదో ఈ ధ్యానం పదిహేను నిమిషాలు అయిపోయిన వెంటనే ఈ లోపల ఇడ్లీ వాడిని ఏమన్నా తీసుకురామన్నాను వాడు తీసుకొస్తాడు అది భోజనం ఇస్తాను నేను అని కూర్చున్నారు అనుకోండి అలా కూర్చోగానే లం ఉంటుంది దాన్ని సప్రెస్ చేసుకుని సరే వాడు ఇంకెలాగా వచ్చేస్తాడు కదా వాడు వచ్చిన తర్వాత ఇంకా పదిహేను నిమిషాలు టైం ఉంది కదా ధ్యానం ఉంటే పదిహేను నిమిషాలే కదా అంతకంటే ఎక్కువ ధ్యానం ఎలాగూ చేయం కదా సరిపడుతుంది కూడా ఆయన సరిపడుతుందని చెప్పాడు కదా కూర్చున్నాను రెండు కొద్దిసే రెండున్నర నిమిషాలు అయ్యేప్పటికీ ఏమాత్రం టైం అయి ఉంటుంది బహుశా సిక్స్ సెవెన్ అయింటి ఇంకో సెవెన్ మినిట్స్లో ఇడ్లీ వస్తుంది అని అనిపిస్తుంది సో ఆ విధంగా మనస్సు అంత చిన్న విషయంలో మనస్సు వికలమైపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ధ్యానం తర్వాత నేనేం చేస్తాను అనేది ప్లాన్ చేసుకోకూడదు నిజేతనే ధ్యానాన్ని కూర్చునే ముందు ఓ పద్ధతి ఉంది ఓ ఈశ్వర ఈ సృష్టిలో నేను కోరదగ్గరీ ఏదీ లేదు నేను నీ పాదములను ఆశ్రయిస్తున్నాను ఓ ఈశ్వర ఈ సృష్టిలో నేను కర్తగా చేసేదేమీ లేదు సర్వము నీ చేతనే నిర్వహింపబడుతూ ఉంటుంది నేను నిన్ను శరణు వేడుతున్నాను అని అప్పుడు ధ్యానాన్ని కూర్చున్నాను ఇప్పుడు నేను చెప్పిన రెండు మాటలు అనుక్కుని ధ్యానం ఇన్ సో మెనీ వర్డ్స్ అనుక్కుని దీన్ని ఈ ఆటో సజెషన్ అంటారు ఈ ఆటో సజెషన్ చేసుకుని ధ్యానానికి కూర్చున్నా చాలా పవర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద సాధారణంగా మనం ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా నెక్స్ట్ ఏం చేయబోతున్నామో ప్లాన్ చేసుకుని ధ్యానాన్ని కూర్చుంటాం ఒక ఆయన సత్యరా వర్తం చేస్తున్నారు నేను అక్కడ ఉన్నాను ఈయన ఈయన ఏదో మంత్రాలు తర్వాత నామాలు అవి చెప్తున్నారు నామాలు అవి తెవలవు నూట ఎనిమిది అయితే తెగిలిపోతాయి కానీ వెయ్యి నోటి ఉదహారాన్ని మొదలు పెడితే అసలు తెవలవు అసలు అస్తమానం ఇలా చూస్తున్నాడు ఈయన ఐదు వేసిన రెండు వేసిన నిమిషాలకు ఒకసారి నేను అడిగాను ఏంటంటే అలా చూస్తున్నారు మన్నెప్పటికీ ఇట్లాగా అని అడిగాను వెయిటింగ్ ఫర్ సంబడీ అంటే ఆ మనస్సు ఎలా పనిచేస్తున్నట్లు వెయిటింగ్ ఫర్ సంబడ్ ఆయన వచ్చే టైం ఇంకా అవ్వలేదు అయినా కూడా మనస్సు తిక్కుతాం మెడకి మెడ తిరుగుతుందని మీరు అనుకోద్దు మనస్సు తిరుగుతాం కాబట్టి వెయిటింగ్ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో ఆ కారణంగా మీ మనస్సు దాని మీద నిలకడలేకుండా ఎప్పుడు దేనికోసం వెయిట్ చేయకూడదు మీరు చూడండి లోకంలో జనులు ఎలా ఉంటాయో భవిష్యత్తు కోసం వెయిట్ చేస్తూ జీవిస్తారు ఎంతకాలం జీవిస్తారు సపోజ్ ఒక ఆయన తొంభై ఏళ్ళు అయోధ్యం ఉందనుకోండి తొంభై ఏళ్లలో ఎంతకాలం భవిష్యత్తు కోసం వెయిట్ చేస్తూ జీవిస్తాడు తొంభై ఏడు వాట్ ఎ డెంట్ నో వాట్ ఈస్ ది ప్రజెంట్ ప్రజెంట్ ఏడు తెలియదంటే ఎప్పుడు భవిష్యత్తు ఎప్పుడు జీవిత ప్రెసెంట్ ఏదో తెలియదు అంటే ప్రజెంట్ తెలియదంటే అర్థం ఏంటో తెలుసిన ప్రజెన్స్ తెలియదు అన్నర్థం ప్రజెన్స్ తెలీదంటే వాడికి ఆత్మ తెలియదు అన్నర్థం వాడు ఆత్మస్వరూపం నుంచి వంచితుడైపోతాడు ఈ భవిష్యత్తు వెరీ గుడ్ ఫర్ బిజినెస్ భవిష్యత్ ఈ వెరీ గుడ్ ఫర్ బిజినెస్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే వెరీ గుడ్ కానీ వెరీ బ్యాడ్ ఫర్ ఆత్మనిష్ట కాబట్టి ఈ విధంగా సంకల్పం చేసి కూర్చోవాలి ఆటో సజెషన్ చేసి కూర్చోవాలి కేవలే అవతిష్టతే స్వాత్మని స్థితిని లభతే నిస్పృహాభ్య నిర్గత స్పృహ తృష్ణ దృష్టాదృష్ట విషయభ్యో స్పృహ అంటే అర్థం రాశారు ఆయన స్పృహ అంటే తెలుగు స్పృహ కాదు సంస్కృతం స్పృహ తెలుగు స్పృహ అంటే అందరికీ తెలుసు కదా సంస్కృతంలో స్పృహ అంటే తృష్ణ అనర్థం కృష్ణ అంటే చాలా బాగుందనుకున్న ఏదో కృష్ణ అలాగా కృష్ణ అంటే ఆశ అని అర్థం ఆశ ఆశ కొంచెం బలంగా ఉంటే దాన్ని ఏమంటారు పేరాస అంటారు పేరాసకి తృష్ణ అంటే అది స్పృహ అంటే అది వేటి మీద ఉంటుంది రెండింటి మీద ఉంటుంది ఏమిటా రెండోను కంటికి కనబడేవి కంటికి కనబడాలి ఇంకే ఇంకేం మిగిలింది దృష్ట అదృష్ట విష కంటికి కనబడేవి ఏమిటి డైమండ్ రింగులు కొత్త ఫ్యాషన్ వస్త్రాలు కొత్త కార్లు తర్వాత ఇంకా ఇలాంటివి ఏవో ఉంటాయి ఏవో వస్తూ ఉంటాయి ప్రపంచంలో మన జేబులో ఉన్న డబ్బు పుచ్చేసుకుందుకు చాలామంది చాలా ప్రాసెస్లు స్కీములు తీసుకొస్తూ ఉంటాయి స్కీములు ఏవో తీసుకొస్తూ ఉంటారు నాకంటూ పడ్డారు ఒకళ్ళ మీరు ఇన్సూరెన్స్ చేయండి ఎందుక సన్యాసికి ఇన్సూరెన్స్ కిందగా నువ్వు వెళ్ళే దగ్గర గృహస్థుని పట్టుకో నీకు ఏదైనా నా దగ్గర ఉన్న వస్తువు ఏదైనా నీకు కావాలంటే చెప్పి నీకు వెంటనే నేను ఇస్తాను నిన్ను నిరుత్సాహపరచుకుండా నీకు ఇచ్చి పంపిస్తాను కానీ నన్ను ఇన్సూరెన్స్లోకి నువ్వు ఎందుకు దింపుతా ఉన్నాను అంటే సన్యాసులకు కూడా పెద్ద వయసు కదా సార్ అప్పుడు ఉపయోగపడుతుంది కదా అని ఏదో ఇన్సూరెన్స్ అని నా సో అంటే ఏంటి మన దగ్గర ఏదైనా డబ్బులు వీళ్ళు వాళ్ళు దక్షిణ ఇచ్చినవి ఏమైనా ఉంటే అది అంతా దాంట్లో వెయ్యి సేవింగ్ చేస్తే ఏదో ఇవాళ ఎవరి తాపత్రయం ఎనీవే సో అది కూడా ఒక కోరిక ఏంటి ఏవో స్కీములు ఇంట్లో దాంట్లో కొంత సేవింగ్ అది చేసుకోవాలి నేనేం కాదన్ను బట్ స్పృహ కృష్ణ గిరీడ్ ఉండరు అది గిరీడ్ ఉండకూడదు ఇవ్వడం అలా అలవోకగా ఇవ్వటం అలవాటు చేసుకోవాలి గిరిడ్ ఉండకూడదు తర్వాత ఇది దృష్ట విషయాలు ఇంకా అదృష్ట విషయాలు అదృష్ట విషయాలు అంటే ఏంటి ఏదో ఏవో కథలు చెప్తూ ఉంటారు అనేక కథలు ఆ సంస్కారాన్ని పట్టి ఉంటాయి ఇప్పుడు వైశాఖ వెళ్లాలని అమెరికా వెళ్దామని వైశాఖ వెళ్దామని అనుకున్నాడు అనుకోండి వాడు ఎప్పుడు వాడి సంకల్పాలు ఎలా ఉంటాయి మనం విమానం ఎక్కుతాము అది న్యూయార్క్లో దిగుతుంది న్యూయార్క్ అంటే చాలా జాజ్వల్యమానంగా అద్భుతంగా ఉంటుంది ఇవ్వనవన్నీ చూస్తాను ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది అలా వాడి వాడి భావనలు అలా ఉంటాయి అవి ఏవి చూసినవి కావు అదృష్టమే అదే ఒక ఒక రెలిజియస్ మైండ్ ఉందనుకోండి ఇదో కార్తీక పురాణమో మాఘపురాణమో వింటో పవన్ ప్రేమగా వింటూ ఉన్నాడు అనుకోండి వాడు ఎలా ఆలోచిస్తాడు ఇదో ఈ కార్తీక మాసం నెల రోజులు నేను తెల్లవర్ఘంలో కన్నీళ్ళు స్నానం చేసేస్తున్నాను కాబట్టి నాకు బాగా గుట్టలు గుట్టలుగా పుణ్యం పేరుకుపోతుంది నేను దేహ త్యాగం చేసేప్పటికీ సిద్ధంగా దేవదూతలు విమానం పట్టుకొచ్చి పెడతారు నేను ఆ విమానంలో అది ఇక్కడికి స్వర్గానికి వెళ్ళిపోతాను స్వర్గంలో అక్కడికి డ్యాన్స్లోని నాన్ స్టాప్ పార్టీ నడిచిపోతూ ఉన్నా అది నాన్ స్టాప్గా నడిచిపోతూ ఉంటుంది ఎంత తిన్నా కడుపులో పోతుంట రావు పార్టీ ఎంత చూసినా నిద్రపోవాలనే బెంగు ఉండదు పెద్ద వయసు వచ్చి ముఖం ముడతలు పడ్డాలు ఇలాంటి సమస్యలు ఉండవు అని వివహించుకుంటూ ఉంటుంది సాహిత్యం ఉంది ఇదే లెక్కను కాల్సిన సాహ తెలుగులో కవులు కూడా బోగులు కొ పద్యాలన్నీ విని విని విని వీడి కల్పనల్లో పడిపోతూ ఉంటాయి వీటిని అదృష్ట విషయముల యొక్క కృష్ణ అంట అవి వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు వాటి గురించి తెల్లవారు దావర చన్నీటి స్నానం మంచిదే దానికోసం స్వర్గానికే వెళ్ళిపోక్కర్లేదు ఇప్పుడే బాగానే ఉంటుంది కదా ఇప్పుడు వెంటనే జపం చేసుకుంటూ దానికి చాలా చేసి కొన్ని చేయాలి కానీ ఆ తృష్ణతో చేయటం అన్నది అది తప్పేం లేదు తప్ప తప్పు నేను చెప్తున్నానని అనుకున్నారు స్వామి తత్వవేదానంద గారు అలా చెప్పారు నేను ఎక్కడైనా అనేది కూడా దయచేసాను నేను తప్పంటలేదు తప్పుల సమస్య కాదు ఇక్కడ ఇష్యూ ఏమిటంటే ఈ మనస్సులో అదృష్ట విషయాల గురించి కంటికి కానరాని కేవల కల్పనారూపములైన విషయాల కల్పన మీరు చేసుకుంటకపోవచ్చు ఇంకెళ్ళ వాళ్ళు ఆ కల్పన తెలుగు కల్పన కాకపోవచ్చు సంస్కృత కల్పన అయి ఉండొచ్చు ఏదైనా కల్పన కదా సంస్కృత కల్పన కూడా కల్పన కాబట్టి కల్పన రూపములైన భోగాల గురించి అలాగే భావించుకుంటూ వాటి కోసం ఎదుర్చుతో ఉండటము అది కూడా ఆత్మనిష్టకి భంగమే కాబట్టి అది కూడా ఉండకూడదు దృష్ట అదృష్ట విషయములైన విషయముల నుండి ప్రశ్న లేకుండగా అంటే ఎలా ఉండాలంటే నాట్ నాన్ యాంటిసిపేటింగ్ మైండ్ సెట్ ఉండాలి నా యాంటిసిపేషన్ now you are not waiting for anything you are not expecting anything allathoyide churunde mind empty of all expectations try just churunde meeku srushti ella thayarutundho nalusna aa mangala nilayam aipothundi srushtilo sarvamu aananda nilayam aipothundi endukante expectation leni vaadiki edi vachina shubham edi vachina mangalam alai pothundi meer try just churunde ఆ స్థితిలో ఉన్నవాడు ధ్యానంలో కూర్చుంటే ఆత్మనిష్ఠుడైపోతాడు చాలా కేలికగా చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ సయుక్త సమాహిత్యతే కదా అప్పుడు అటువంటి సాధకుడికి యుక్తుడు అని పేరు ఆ యుక్తత్వాన్ని ఆ ఏకాగ్ర చిత్తమును కలిగి ఆత్మనిష్ఠుడై ఉండుట అనే స్థితిని ఇంకొంచెం వివరిస్తున్నారు చాలా గొప్ప శ్లోకాలు ఇవన్నీ తర్వాత శ్లోకం కూడా చాలా మంచిది యథా దీపో నివాతస్థతే సోపమా స్మృత యోగి నోయత్తోగమాత్మన ఇప్పుడు ఈ ఆత్మనిష్ఠుడై ఉన్న స్థితి ఆ యుక్తుని యొక్క స్థితి ఎలా ఉంటుంది అని వర్ణిస్తున్నారు భాష్యకారులు అంటారు యోగిన సమాహిత చిత్తస్ ఉపమా ఉచ్యతే ఏకాగ్రమైన చిత్తముగల యోగి యోగి అంటే మనమే యోగులు మీరు నేను ఇప్పుడు కూర్చుని కొద్దిసేపు చేశాను కదా అదే యోగం అదే ఆత్మనిష్ట చిత్రం ఏంటంటే మనిషి తన హృదయంలో ఆత్మరూపంగా ఉండే దేవుణ్ణి తెలుసుకోవటానికి పెద్ద ఉత్సాహపడ్డాడు ఎందుకంటే కారణం ఏంటంటే దేవుడు అనే దాని చుట్టూ వీడు కొన్ని కల్పనలు చుట్టూ కూర్చుంటారు దేవుడు అంటే ఏవో కొన్ని మహిమలు ఉంటాయి మహిమలంటే మీరు నేను చెయ్యలేనివి ఏవో చేస్తారు మీరు స్టోన్ వామి చేయగలరా ఎప్పుడైనా స్టోన్ వామిట్ చేయాలి మీరు వామిట్ చేస్తే తిన్న ఆహారం అలచ్చండగా ఏదో అయితే ఆ తిన్న భోజనము అది ఒకప్పుడు వా అలాంటివి వాంతి చేసుకుని జ్వరం వచ్చినప్పుడు చేసుకుని వాంతులే ఎరుగుదం కానీ శివలింగాన్ని ఎవడు వామిట్ ఎవడు వామిట్ చేయలేదు కొంతమంది అవి వామిట్ సో అది మహిమ కాబట్టి ఇప్పుడు ఆ శివలింగాన్ని ఎవడైతే వామిట్ వాడు దేవుడు ఎందుకు వాడు దేవుడు ఎందుకు అవంటే దేవుడికి మహిమలు ఉంటాయి మహిమ అంటే ఏమిటి నువ్వు నేను సామాన్య జనుడు చేయలేడో అది మహిమ ఇది సామాన్య జనానికి ఉండే దేవుడు యొక్క కల్పన నా పాయింట్ మీకు అర్థమైందండి దేవుడంటే మహిమ ఉండాలి మహిమ ఉన్నవాడే దేవుడు వాడు మామూలుగా మన ముందు నిలబడున్నా వాడే దేవుడు దేహమే దేహాభిమానే దేవుడు ఆత్మరూపుడుగా నువ్వు దేవుడవే నేను దేవుడిని తత్వనశ్రీ అహం బ్రహ్మాస్మి అది పాయింట్ వాడు ఒక్కడే దేవుడు మన వాళ్ళని నేను ఉన్నాడు వాడు ఒక్కడే దేవుడు ఎందుకు దేవుడు మీరు నేను వామిట్ చేయలేండి వాడు వామిట్ చేశాడు కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ లాజిటి ఈ రకంగా దేవుడు అనేవాడు మనకంటే భిన్నంగా ఉంటాడు అక్కడెక్కడో ఉంటాడు చాలా విచిత్రమైన వేషంలో డ్రెస్అప్ అయిపోయి ఉంటాడు విచిత్ర వేషధారణ పోటీలు పెడితే ఫస్ట్ వస్తాడు అలా ఉంటాడు నాకంటే భిన్నంగా ఉంటాడు మహిమలు చేస్తూ ఉంటాడు మామూలుగా సింపుల్గా చేయొచ్చు కదా చేసీ పనట్టు సింపుల్గా చేయొచ్చు కదా ఇప్పుడు రావణాసురుని రాముడు ఎలా చంపాడు మామూలుగా ప్రతి క్షత్రియుడు దుష్టుని చంపే పద్ధతిలోనే చంపాడు మహిమలతో ఏం చంపలేదు మామూలుగానే చం మామూలు యుద్ధ పద్ధతిలోనే వాడిని మత్తు పెట్టాడు కాబట్టి మహిమలు ఏవైనా చేయాలి అంచేతనే వాల్మీకి రాముల్లో మహిమలు ఏం కనపడారు అందుకోసం కొన్ని మహిమల్ని వీళ్ళు కల్పించి పెట్టుకున్నారు వాల్మీకి రాముల్లో లేని మహిమల్ని కొన్నింటిని కల్పించి పెట్టుకున్నారు సో దాట్ రాముడిని దేవుడిగా పూజించాలంటే ఈ మాత్రమేనా మహిమలు లేకపోతే లాగా మరీ సింపుల్గా ఉంటే దేవుడు అలా అవుతాడని చాలా చిత్రం ఎందుకంటే వాల్మీకి రామాయణంలో రాముడు కాలుతో తొక్కడం రాయి సీత రాయి యువతి కింద మారడం ఇవే ఉండవు రాముడు దేవుడని మనం పూజిస్తుంటే కనీసం ఏదైనా ఒక్క మహిమైనా ఉండాలి అక్కడ లేదు ఒక్కటైనా ఉండకపోతే మరీ అధ్వాన్నంగా ఎక్కడ రాకండి అందుకోసం ఆయన అలా వెళ్తుంటే ఆయన కాళ్ళు తగిలి రాయి స్త్రీ అయిపోయింది అని ఒక మహిమ దీని మీద ఒక కవి వచ్చేసి గుహుడు కాళ్ళు కడిగాడు ఎందుకు కడిగాడయా అంటే మళ్ళీ తన పొడవ స్త్రీ అయిపోతుందేమో అనే భయంతో కాళ్ళు కడిగాడు గుహుడికి తన పొడవ స్త్రీ అయిపోయే అవకాశం ఉందంటే కడిగి కాళ్ళు కూడా కడగడం మానేస్తాడు ఉన్నవాడు చెప్తున్నాడు అది కవి యొక్క ధోరణి ఎలా అలా ఉంటుంది వాటెవర్ సో మహిమలకి దేవుడికి సంబంధం పెట్టి వీడు కూర్చుంటాడు ఇప్పుడు వీడిని ఆత్మరూపుడుగా దేవుణ్ణి దర్శించమంటే ఏం కాబట్టి దీ ఎంటైర్ అప్రోచ్ ఈజ్ రాంగ్ అండ్ సో అల్టిమేట్లీ ఇటు ఈజ్ రాంగ్ ఒకప్పుడు ఈ అప్రోచ్లో అంతఃకరణ శుద్ధి ఇటువంటి కొన్ని ప్రయోజనాలు ఉన్నట్లయితే మంచిది కానీ నిష్కామంగా చేసినట్లయితే వస్తే ప్రయోజనాలు సకామంగా చేస్తుంటే అది రావు ఎనీవే సో సమాహిత చిత్తుడైన యోగి వాడు ఉన్నాడు వారిని వర్ణించాలి ఎలా వర్ణిస్తారు వర్ణించాలంటే డైరెక్ట్గా వర్ణించలేరు ఎందుకంటే ఆత్మస్వరూపము వాక్కు అందేది కాదు మనస్సుకు మీరు వర్ణించండి శబ్ద స్పర్శ రూపరస గంధ సుఖ దుఃఖములనే ఏడు అంశములు లేని తత్వాన్ని మీరు వర్ణించండి ఎలా వర్ణిస్తారో చూస్తాను యు కనా డైరెక్ట్ డిస్క్రిప్షన్ ఉన్నది సంభవం కాదు కాబట్టి ఇండైరెక్ట్గా వర్ణిస్తున్నారు ఉపమాచి ఉపమా ద్వారా ఉపమా అంటే ఉపమా కాదంబు ఉపమా అంటే తెలుగు ఉపమా కాదు ఇది సంస్కృతం ఉపమా సో తెలుగు ఉపమా అంటే మామూలుగా పెళ్ళిళ్ళలోనూ వాటిల్లోనూ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు దాన్ని ఉపమా అని అంటారు కానీ ఇక్కడ సంస్కృతం ఉపమా అంటే సినిది పోలికని చెప్పడం ఉపమా కాళిదాస అంటే కాళిదాసు పొద్దున్నే ఉపమా ఎవడో కవి శ్రీరాముడి చారు తులసి చారు తులసిదళ అని అంటాడు శ్రీరామ చారు తులసీదళ అంటే వీడి కవి వీడి అప్పుడు చెప్తుండే శ్రీరాముడికి చారు తాగేవాడు ఆ చాకులో తులసి దళం వేసుకుని తగ్గిస్తారు దాట్ లైక్ దాట్ ఉపమా కాళిదాసీదాసు ఉపమా అలంకారంలో ఆయన నిష్ణాత ఇక్కడ కూడా ఆ ధ్యానం చేసే చిత్తాన్ని ఉపమతో వర్ణిస్తున్నారు ఏమిటి ఉపమా యథా దీపో నివాతస్థి వేచని చోట గాలి లేని చోట కాదు గాలి అంతతో ఉంటుంది కానీ గాలి బలంగా వీచితే దీపం ఆడిపోతుంది కొంచెం తక్కువ బలంగా వీచితే దీపం ఆగిపోదు ఇలా ఇలా కదులుతూ ఉంటుంది అంతేతనే ఈ ఎలక్ట్రిక్ దీపాలు వచ్చాయి దేవుడి దగ్గర పెట్టి అది కదలక్కల అది స్థిరంగా ఉండొచ్చు ఎలక్ట్రిక్ దీపాన్ని మీరు గాలికి కానీ వీటిని కదిలీట్లా పెడతాను చూసారా మీరు అంటే కదిలితే గానీ సోఫ దీపానికి లేదా వీడి మనస్సు అలా ఉంది కాబట్టి అలా పెట్టి నేను ఒకసారి అవెంట్కో భిక్షకు వెళ్ళాను అయితే దేవుడి దగ్గర దీపాలు వెలిగి అరి వెలిగి ఆరి అలాగా ఇలా ఇలా ఇలా గీతల గీతలు కింద ఇలా ప్రవాహం కింద ఇలా వస్తున్నాం అలా వెళ్తూ ఇలా గీతలు ఎలక్ట్రిక్ దీపం నేను అన్నాను ఇలా ఎందుకు పెట్టారమ్మా మీరు అన్నిటిగా అంటే దేవుడి దగ్గర శోభగా ఉంటుంది అంటే మీకు ధ్యానం చేసి అలవాటు ఉందా అంటే పూజాదిం చేసుకుంటాం పూజ అంటే మరి ఏకాగ్రమైన మనస్సుతో పూజ చేస్తారా ఇంకా ఏకాగ్రత ఏది అది ఎంతో దడదడలు ఆడిపోతూ ఉంటే అది చూస్తుంటే వీడి మనస్సు కూడా ఆ చలనాన్ని రికగ్నైజ్ చేసిన మనస్సు చలనం ఉంటుందా ఉండదా నేను నన్ను ఏం చేయమంటారు వెంటనే తీసే అవతలు బాగా జస్ట్ రిమూవ్ దెమ్ అండ్ త్రోదమ్ ఉంది బ్యాస్కెట్ ఎవరికి ఇవ్వద్దు కూడా జస్ట్ త్రోదం ఒక దీపం పెట్టుకోండి అది కూడా వీ కోసం దేవుడి దగ్గర అఖండ దీపం ఒకటి కానీ లేకపోతే ఎనీ దీపం ఆయిల్ దీపం ఏదైనా పెట్టుకోండి లేకపోతే కొంచెం ఎలక్ట్రిక్ దీపం పెట్టుకోండి ఇష్టం ఇలా ఇలా వెలిగిది ఏమైనా అలంకారమైనది ఏమైనా వివో ఐడియాస్ ఎనీవే అలా ఉండకూడదు దీపం దీపం ఉండాలి నిశ్చలంగా ఉండాలి నేంగతే ఇంగనము కదలకూడదు దీపం అలా ఉండాలి యథా దీప నివాతస్థ నేంగతే ఇంగతే సోపమా స్మృత అది ఉపమా అని చెప్తే నీకు ధ్యానం చేసేప్పుడు నేను ఏమని చెప్తాను ఇలా నిటార్గా కూర్చోండి కదలకండి అని చెప్తాను ఎందుకని ఇదో ఇది ఉపమా తర్వాత కనులు రెప్పలు మెల్లగా మోయండి తర్వాత ఆ కనుగురుడ్లు కదలకూడదు ఎందుకంటే కనుగురుడ్ అంటే దీపం అది దీపమే కాదు ప్రకాశింపజేసే దీపం అది కదలు ఇవ్వకండి అలా సెంటర్లో పెట్టుకుని అలా కదలకుండా పెట్టండి అప్పుడు మనస్సు ఏమవుతుంది కదలకుండా అయిపోతుంది ఇప్పుడు మీరు చేసిన ధ్యానంలో కూడా మనస్సుకి దృష్టాంతం చెప్పాలి అంటే నివాతస్థ దీప గాలిని చోట ఉన్నటువంటి దీపము అది దృష్టాంతం ఈ దృష్టాంతం సజ్జ ఇదే అభిప్రాయం దీన్నే గౌడపాదాచార్యులు పండుత్య తారికల్లో కూడా చెప్పారు యథాన లీయతే చిత్తం నచ విక్షిప్యతేన ఇప్పుడు మీరు ఇందాక మనం చేసిన ధ్యానం అటువంటి ధ్యానాన్ని మీరు ఇంటి దగ్గర అభ్యాసం చేసినప్పుడు అప్పుడప్పుడు నిద్ర వస్తుంది నిద్రలో పడిపోతుంది అలా కూర్చుని ఉండగానే మీరు నిద్రపోతాను నిద్రపోయారంటే అర్థం ఏమిటంటే ద ద టెక్నిక్ ఆ ప్రక్రియ మీకు పనిచేస్తుందని అర్థం అయితే నిద్రపోదు కదా అంటే మనస్సు అంటే సగం పని అయిందని అర్థం సగం పని సక్రమంగా అయిపోయింది కాబట్టి కానీ నిద్రపోకూడదు నిద్రపోవడం కోసం కాదు కదా ధ్యానం ఏకాగ్రత తెలివిగా ఉండాలి తెలివిగా ఉండాలి కదా మళ్ళీ విక్షేపం ఉండకూడదు నిద్రపోతే మనస్సు పూర్తిగా విలీనమైపోతుంది తెలివి లేకుండా పోతుంది విక్షేపము అంటే ఒకచో ఒక చోటు నుంచి మరోచోటకి మనస్సు ఆందోళనతోటి అలజడుతోటి ఉంటుంది ఇటు నిద్రాపోవద్దు అటు విక్షేపము ఉండవద్దు దీపం ఆదిపోయి కూర్చుందనుకోండి అదేమో ఉపమానం కాదు దీపం దడదలాడిపోతుంది అనుకోండి అది ఉపమానం కాదు దీపం వెలుగుతూ ఉండాలి కదలిక ఉండకూడదు అది అది ఆత్మనిష్ట యథాన లీయతే చిత్తం లీయతే అంటే విలీనవైపు నిద్రలో వెళ్ళిపోవడం అది కాకూడదు నచ్చే విక్షిప్యతే పునః మళ్ళీ విక్షేపాన్ని చెందకూడదు సపోజ్ మీరు ధ్యానానికి కూర్చున్నారు మనస్సు ఎప్పటికీ విక్షేపాన్ని చెందుతోంది అనుకోండి ప్రాణాయామం చేయండి ఒక మూడు సార్లు ఐదు సార్లో ప్రాణాయామం చేయండి మనస్సు విక్షేపం తగ్గుతుంది సపోజ్ విక్షేపం సమస్య లేదు నిద్ర వచ్చేస్తుంది అనుకోండి లేచి ఇటువటో నాలుగు సార్లు తిరిగి అప్పుడు కూర్చుని ధ్యానం చేయండి లేదా కూర్చుని మీరు చేతనైతే కపాలభాతి ఒక ట్వంటీ థర్టీ స్ట్రోక్స్ కపాలభాతి చేసేసి అప్పుడు ధ్యానం చేయండి కుంభకం వస్తుంది సహజ కుంభకం అనేది ఒకటి వస్తుంది ఆ స్థితి అయిపోయిన తర్వాత ధ్యానం చేయండి కాబట్టి మనస్సు పూర్తిగా నిద్రలోకి జారుకోకూడదు అది ఒక ఎక్స్ట్రీం మరో ఎక్స్ట్రీమ్ ఆందోళనలతోటి నుండి ఉండడం ఈ రెండు స్థితులు కూడా విక్షేపము ఈ రెండు కూడా ఉండకూడదు ఎలా ఉండాలంటే నిశ్చలమైన దీపము వలె ఉండాలి అది అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే ఆత్మనిష్ట మనకి కలుగుతుంది ఆత్మనిష్ట చాలా గొప్పది దాన్ని ఆత్మయోగము దీన్ని మళ్ళీ క్లాస్లో మరింత వివరంగా చూద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిషం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్స